avarichu avarichinamani uru pujani uranise suruda pujani ura nise suruda nityam ma kanmelamulichunna vaada niseya na hudaya dilashanivenayya niseya na ీ అనికలంపులూనివేనయా విలాస నివేనయ్యా నిషయా సీ అనికలంపులూ నివేన్యా ఆత్మీయ పోరాటా శత్రుతంత్రాలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన చాలే మొ రాజా ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన చాలే పూజనీయుడా పరిశుద్ధాత్ముడా పూజనీయుడా పరిశుద్ధాత్ముడా నిత్యము మాలోనే నిలచియున్నవాడా నా హృదయాభిలాశనియా eisaya na hraya bilashani venayya eisayana tiyani dalam puluni venayya hallelujah hallelujah గుడ్ ఆఫ్టర్నూన్ ప్రైస్ అదే అప్పం హలో హలో అంటున్నా వాయిస్ ఇన్స్ నార్మల్ కాల్ చేసే వాయిస్ ఇన్ ఓకే ఓకే అయిపోయిందన్న పాట అయిపోయింది చేస్తాం కదా పరిశుద్ధంగా ఉంటాం మించిన తర్వాత ఈ యొక్క మధ్యాహ్న కాలం మాత్రం ఈ యొక్క వాక్యాన్ని మీరు ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టింది తమ వరకు మేము సహించడా సహాయపడము ఈ పిల్లుపుని మీ ఏర్పాటుని మేము చేసుకున్నామని మీరు అయితే చేయించినారు బాబు కాబట్టి మేము మనకి జీవించడానికి సహాయపడము కాబట్టి ఏ రీతిగా మీకు రీతిగా మీకు అంగీకారంగా మేము ఉండాలి అనేది మాట్లాడారు మాట్లాడి ప్రతి విషయంలో మీకే మేము అనుకుంటాం రూపాయ వరలకు సంబంధించిన విషయాలు మేము కానీ ఏకంగా నడిపించి ఇంతవరకు అనేకమైన విషయాలు ప్రయత్నస్తుంది సాయంత్రం సంగతి వరలలో అనేకమైన మీరు మాకు చూపించిన దాని ప్రయపరచ వరముల గురించి నడించిన ప్రో శక్తి వరములు ఈరోజు సహకారములు ఉత్సాహవరములు లేక ప్రేరణ వరములు ఆఫ్ ఇన్స్పిరేషన్ అన్న వాళ్ళ గురించి ఒక పరిచార నడిపి మాకు తెలిసింది ఈ విషయంలో మీకే మేము అలంకారంగా ఉండాలి అన్న నడిపించండి ప్రోగ్రాంపడి నడిపించి మహిమలు ఉందమని కృపవరలలో అనేకమైన కృపవరల గురించి మనం ఇంత కలవించి ధనిస్తున్నాం చివరి కృపవరలలో చివరి దానికి మనం వచ్చేసినాం ఎన్నో వర్గీకరణలు మూడు రకాల వర్గీకరణలను మనం చూసినాం కానీ ఇప్పుడు మనం చివరి దానికి వచ్చేసినాం ప్రేరణ వరములు లేక ప్రేరేపణ వరములు దేవుడు మనకు అవి ఈ వరాలన్నీ ఎందుకంటే సంఘ క్షేమం కొరుకు అన్న విషయం మనకు తెలుసు సంఘక్షేమం కొరికే వీటన్నిటి అని అనుగ్రహించిండు మనం కూడా వాటిని సంఘక్షేమం కొరకే వాడుతున్నాం ఇంతకాలం మన స్వార్థం కొరకు మనం చూపించుకోవడం కొరకు వాడతలేం అయితే ఈ థియాలజికల్ టర్మ్స్లో ఈ థియాలజీ కోర్సెస్ చేసే వాళ్ళకే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి అంటే ప్రిటరిస్ట్ అన్న ఒక థియరీ ప్రిటరిస్ట్ పిఆర్ఈ పిఏ ఆర్ఐఎస్టి ప్రిటరిస్ట్ ఈ ప్రిటరిజం లేక అదొక తత్వం ప్రిటరిజం అనేది దాని అర్థం ఏంటంటే అవన్నీ నిలిచిపోయినాయి అవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి ఇంకా లేవు కృపవరలు లేవు అనేది ఒక బోధ అన్నట్టు ఒక ఒక సంఘం నమ్ముతుంది అటువంటి సంఘాల కాలంలో మనం ఉన్నాం లవోదిక్య సంఘ కాలంలో ఇవి ఏవి నమ్మరన్నట్టు ఒక చిన్న గుంపు నమ్ముతుంది తర్వాత ఎట్లుంటుందంటే కృపవరలు ఉన్నాయి ఏ కృపావారం ఉందో దానికే దాని నమ్మిక ఉంచుతారు దాన్నే ప్రోత్సహిస్తుంటారు ఏ వరాలు లేవో వాటి గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు వాటి గురించి ప్రయాసం కూడా పడరు కానీ మనకు తెలిసి ఒక సత్యం ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరికి పంచిపెడుతున్నాడు ఇవి ప్రతి సంఘంలో వీటిని పంచిపెడుతున్నాడు ఎందుకంటే ఇవన్నీ ఒక్కడికి ఇస్తే వాటన్నిటినీ అతను ఆపరేట్ చేస్తే వాటి జీవితం బహు త్వరగా ముగించిపోతుంది అలసిపోతాడు శరీరం బలహీనతం అన్ని వరాలు ఒక్క వ్యక్తిలో మనం కనిపించినట్టు మనం చూడం ఎందుకంటే అన్ని ఒక్కడే చేస్తే అలసిపోతాడు కాబట్టి ప్రతి ఒక్కరికి పంచి పెడతాడు అందుకే మనము సేవలో ఏం చేయాలంటే ఎవరికి ఏ తలాంత ఉందో వాడిని ప్రోత్సహిస్తూ ఉండాల అది ఆ రీతిగా సంఘానికి క్షేమం ఉదాహరణకి పాస్టర్ ఉంటాడు పాస్టరు కేవలం యాజకత్వము నడిపిస్తూ ఉంటాడు కానీ బోధకుడు కాకపోవచ్చు పాస్టరు బోధకుడు కావచ్చు కానీ ప్రవచించేవాడు కాకపోవచ్చు పాస్టర్కి కృపరలో భాషల వరం ఉండొచ్చు కానీ భాషల అర్థం చెప్పు వరం ఉండకపోవచ్చు స్వస్థతలు చేసే వరం ఉండొచ్చు కానీ అద్భుతాలు చేసే వరం ఉండకపోవచ్చు అద్భుతాలు చేసే వరం ఉండొచ్చు కానీ జ్ఞాన వరం ఉండకపోవచ్చు వివేచన వరం ఉండకపోవచ్చు కాబట్టి అన్నీ ఒక్కంట్లో ఉంటే వాడు అలసిపోతాడు వాటన్నిటినీ పాటించాలి కదా ప్రతి వరాన్ని పాటించాల కాబట్టి పాటించే సమయానికి వాడి వయసు దాటిపోతుంది అలసిపోతాడు త్వరగా హెల్త్ అంతా చెడగొట్టుకుంటారు అన్నట్టు నేను చూసిన చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు ఈ స్వసత వరాలు ఉన్న వాళ్ళు విషయాలలో నేను చూసిన స్వసత వరం ఉన్న అనారోగ్యంతో చనిపోయినట్లు చూసిన చాలా కేసెస్ ఎందుకు అంటే స్వస్థత వరము ఆత్మీయమైంది అది ఆత్మలో నుంచి వచ్చేది కానీ నీ శరాంగి బలీనతలు నేను స్వసత వరాలు చేసుకుంటా ఇరవై గంటలు మనుషులు వస్తుంటే వాళ్ళని స్వస్థపరచుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉంటే నువ్వు ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలా నువ్వు ఎప్పుడు టైంకి తినాలా అట్లా వాళ్ళ హెల్త్ వాళ్ళ శరాలన్నీ చెడిపోయిన కేసెస్ నేను ఎన్నో చూసినా ఒకటి కాదు రెండు కాదు విశేషమన్న స్వసతలు వారి సేవలో నడిచినప్పుడు అటువంటి వారు రోగాలతో చనిపోవడం అనేది బహు ఆశ్చర్యంగా ఉంటుంది అయితే వాటి గురించి మనం ఎప్పుడు హైలైట్ చేయద్దు ఎందుకంటే అన్యులు వింటూ ఉంటారు ఇటువంటి వాక్యాలు కాబట్టి వాటిని హైలైట్ చేస్తే ఏమవుతుందంటే వారికి నమ్మికపోతుంది అన్నట్టు మీద మనకు తెలుసు మన బ్రదర్స్ సిస్టర్స్ ఎందుకు అనారోగ్య ఫాలో అవుతున్నారు కొన్ని చేతుల చేసుకుంటేది కొన్ని తెలియక చేసుకుంటేది రెండు రకాలు ఉంటాయి అనారోగ్యాలు అదే ఎప్పుడన్నా ఒకసారి దీర్ఘంగా చూపిస్తా ముఖ్యంగా స్వచ్ఛతలు ఎట్లా పొందుకోవాలా అన్న వరం నేను మీకు చూపించాలనుకుంటున్నా ముఖ్యంగా ఏంటంటే హృదయానికి సంబంధించిన రోగం నుంచి మనం విడుదల పొందాలా అక్కడ ఈర్ష కుళ్ళు కుట్ర ద్వేషము అసూహ్యలు అన్ని మత కల్లోలాలు ఎటువంటి విభేదాలు అన్ని అక్కడ జరుగుతూ ఉంటాయి కాబట్టి మొదటిగా దానికి స్వస్థత రావాలా తర్వాతనే శారీరకమైన స్వస్థత కన్ను నొప్పి లేస్తే ఒళ్ళు నొప్పులు లేస్తే లివర్ ప్రాబ్లం ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం ఉంటాయి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటితో ఎట్లా సంభాషించాలా అన్న విషయాలు నేను మీకు ఎన్నో వాక్యాల పరంగా చూపించిన ఉదాహరణకి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయంటే కిడ్నీస్లో జీవం పోతుంది అన్నట్టు అంటే కిడ్నీస్లో చీకటి చేకూర్చుకుంటుంది అన్నట్టు అలా జీవంతోనే జీవమా ఏసుకృష్ణ నీకు ఆగేపిస్తున్న కిడ్నీస్లకు తిరిగి వచ్చేసేయి చీకటి నేను తరమేస్తున్న ఏసుకృష్ణ అన్న ప్రభు వెలుగు తన శరీరంలో ముఖ్యంగా కిడ్నీస్ భాగంలో కలుగును కాక అదంతే వెలుగు ఉన్నప్పుడు చీకటి పోతుంది కాబట్టి జీవం వచ్చేస్తుంది అన్నట్టు ఒకప్పుడు అంత చీకటి లోకం మన తెలుసు ఆది కాండం మొదట చూసినప్పుడు ఆది భూమి ఆకాశంలో సృజించబడను భూమి నిరాకారంగాను శూన్యంగానే ఉండెను చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉండేను కాబట్టి ప్రపంచం అంతా చీకటి సృష్టి అంతా చీకటిమయం ఉండే అప్పుడు దేవుడు వెలుగు కమ్మనగానే వెలుగు కలిగినని స్టార్ట్ అవుతుంది వాక్యం వెలుగు కమ్మనగానే ఆ చీకటి వెళ్ళిపోవడం వలన ఆ వెలుగుకి ఆ భూమిలో ఉన్న ప్రతివి ఆ విత్తనములు ఎప్పుడో నాటబడ్డ విత్తనాలు అవి ఏవేవో వాటి వాటి జాతుల ప్రకారంగా అవి కన్నప్పుడు మొలిచినాయి మళ్ళీ అవి ఎప్పుడు పెట్టిండు ఎప్పుడో పెట్టేసిండు ఆయన సృష్టి ఆరంభానికి ముందే పెట్టిండి అక్కడ భూమి ఆకాశం సృజించను అది అందుకు కాబట్టి ఆ సృజించినప్పుడు భూమిలో ఎన్నో రకరకాల పెట్టిండు ఖనిజాలు పెట్టిండు లవణాలు పెట్టిండు అన్ని వస్తువులు పెట్టిండు అందులో లోహాలు పెట్టిండు దాని తర్వాత విత్తనాలు నాటిండు దాని కింద నీళ్లు పెట్టిండు ఏమేమో పెట్టిండు ఆయన జ్ఞానము అగోచరం ఇన్ఫైనైట్ విజ్డమ్ అంటాం ఇంగ్లీష్లో ఇన్ఫైనైట్ విజ్డమ్ అంటే దానికి ఆయన జ్ఞానానికి అంతే లేదంట ఎంత తోడుతుంటే అంత తోడుతుంటే వస్తేనే ఉంటుంది జీవితకాలం ఇన్ని సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు ఎంతగా ఆయన వాక్యాలు జ్ఞానిస్తున్నా అవి ఎండింగ్ అవట్లేవు వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితంలో మనం చూస్తున్నాం అవి ఎండింగ్ ఎక్కడైతున్నాయి ఎక్కడ కావట్లేదు ఆశ్చర్యం మనమే ఇప్పుడు ఇన్ని వాక్యాలు ధ్యానిస్తున్నాము మన గ్రూప్ లో ఎక్కడి ఎండు అయినా చెప్పండి అవి ఎక్కడ ఎండు కాట్లేవు అవి కొన కొనసాగుతూనే ఉంది పోతేనే ఉంది పోతేనే ఉంది ప్రభు నడిపిస్తూనే ఉన్నాడు ఒక సీజన్కి ఒక కాలానికి మరి అనేకమైన కొత్త కొత్త వరాలు ప్రభు మనకి అనుకరిస్తూనే ఉన్నాడు కాబట్టి ప్రోత్సాహకరమైన కృపవరాల గురించి ఈరోజు మనం ధ్యానించబోతుండగా ఇవి బహు ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఇందులో మూడు రకాల వరాలు ఉన్నాయి మొదటిది ప్రవచన వరము ఇంగ్లీష్లో ప్రాఫసీ అంటాం రెండవది భాషలు లేక ఇంగ్లీష్లో టంగ్స్ అంటాం మూడవది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ అంటే భాషల అర్థము చెప్పు వరం అయితే ఈ మూడు వరాలు చాలా కాంట్రవర్షియల్ వరాలు అన్నింటిలోకి వెళ్ళాం ఎందుకంటే నువ్వు ప్రవచించి నెరవేరిందా చాలామంది ప్రవచిస్తుంటారు కదా అవి నెరవేరుతున్నాయా అంటే వాళ్ళు ప్రవచించింది వాళ్ళ కాలంలో నెరవేరాలనుకుంటారు వాళ్ళు అనుకుంటే ఆ ప్రవచనం అతని కాలం నెరవేరిందా ఏషియా అధ్యాయంలో ఏలానగా మనకు శిశువు అనుగ్రహించబడిన నుంది ఏస్ప్రో పుట్టుక గురించి మనకి ఏషియా కాలంలో పుట్టిండస్ప్రో చూడనవి ఆయన గల్ల పట్టుకుని అడగాల కదా ఏషేయా నువ్వు ఇట్లా చెప్పిన ప్రవచనం ఎక్కడ నెరవేరింది అని ఏషేయ ఎన్నో సమాచారాల ముందు జరగబోయేది ఆయన చూస్తున్నాడు చూసి ప్రవచిస్తున్నాడు ఆత్మ ప్రేరేపణ వలన కాబట్టి ఆయన ప్రవచనం ఆయన కాలంలో నెరవేరితే నెరవేరకపోతే ఆయన అబద్ధ ప్రవక్త ఇట్లా మాట్లాడతారన్నట్టు చర్చి ఈరోజు శివకులు ఎప్పుడైనా మనం ఈ విషయం అర్థ చేసుకోవాలి నీ ద్వారా ఒక ప్రవచనం బయటికి వచ్చిందంటే అది నీ కాలంలో నెరవేరన అవసరం లేదు కొన్ని నెరవేరచ్చు నీ కాలంలో నీ నువ్వు కాలం ముగించుకోక ముందు నెరవేరొచ్చు ఒక ఇరవై ఇరవై సంవత్సరాలకి ఇరవై ముప్పై సంవత్సరాలకి నెరవేరచ్చు కొన్ని ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలకి నెరవేరచ్చు మన విషయంలో మనం చూసినాం మన దగ్గర ప్రవచనాలు మన కేవీపీఎం గ్రూప్లో ఉన్న ప్రవచనాలు ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో నెరవేరినట్లు చూసినాం చాలా మటుకు ముఖ్యంగా ఆర్థిక స్థితి పతనం నేను టూ థౌసండ్ ఎయిట్లో చెప్పిన టూ థౌసండ్ ఎయిట్కి 2006 థౌజండ్ సిక్స్ వరకు చెప్పిన బాగా ఎగ్జాక్ట్లీ టూ థౌసండ్ ఎయిట్కి ఫుల్ కొలాబ్స్ ప్రపంచాత్మకంగా కొలాప్స్ అయింది దాని తర్వాత ఇప్పుడు మళ్ళా స్టార్ట్ అయింది లాస్ట్ త్రీ ఇయర్స్ చెప్తున్నా టోటల్ కొలాబ్స్ కాబోతుంది త్వరలో మీరు గమనించండి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ స్టార్ట్ అవుతుంది మన ఎకనామిక్ కొలాబ్స్ ప్రపంచం అంతటా ఎప్పుడైనా అనుకున్నామా రూపీ విలువ అంతగా తగ్గిపోతుందని ఈరోజు ఎయిటీ వన్ రూపీస్ రూపీ ఒక డాలర్కి మరి ఇట్లా ఇంతగా పెరిగిపోతే విలువ మనము ఏం కొంటాం బయటి వస్తువులు లోపల వస్తువులు కొనాలంటేనే కష్టమైపోతుంటే ఇంకా బయట దేశం నుంచి బిజినెస్ చేసేటోళ్ళు ఏం కొంటారు ఏం బిజినెస్ చేస్తారు ఆ ఖరీదుకి ఎవడ ఇక్కడ మళ్ళా అమ్ముతే కాబట్టి ఆర్థిక స్థితి పతనమవుతుంది ప్రపంచాత్మకంగా మనం ఎట్టి పరిస్థితుల్లో భయపడద్దు ఇది భయపెట్టే వాక్యం కానీ ఇందులో జీవం ఉంది ఇందులో ఈ వాక్యంలో ఆర్థిక స్థితి ఎంత పతనమైనా ఏమంటాం కరువు రాబోతుంది నేను చూపించిన అనేక పర్యాలు కరువు రాబోతుంది అరే తెలంగాణలో విపరీతంగా బియ్యం పండుతున్నాయి బ్రదర్ దేశం ఎక్కువ పండేది తెలంగాణలోనే నువ్వేం ప్రవచిస్తున్నావు నువ్వేం చెప్తున్నావు వాక్యం కాబట్టి నువ్వు ఆ బతేవన్నట్టు చెప్తా ఉంటారు అన్నాడు మనం పట్టించుకోవద్దు ప్రభు నీకు ప్రేరేపణ ఇచ్చినప్పుడు నువ్వు చెప్పుకుంటూ అది నెరవేరినప్పుడు అప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు కానీ అలసిపోతారు చూసిన మన వానికంటే చుడక నమ్మిన వాడు ధన్యుడు అని వాక్యం ఎందుకు చెప్తుందో మనకు తెలుసు కాబట్టి ఈరోజు ప్రవచన వరానికి సంబంధించిన విషయాలు కొన్ని నేను చూపిస్తా అవకాశం అంటే రేపు కొంత డీటెయిల్గా పోతే వీలైతే రేపు కంప్లీట్ చేస్తా ప్రవచన వరం తర్వాత మేము అటు రాజమండ్రి ప్రాంతానికి వెళ్తున్నాం మారడిమిల్లి ప్రాంతానికి వెళ్తున్నాం అక్కడ అడవి జాతుల మధ్యలో దేవుని సేవ పరిచర్యకు వెళ్తున్నాం ఎంత కష్టం ఉంటున్నా కానీ అన్నిటి మీద ఛేదించుకుంటున్నాం ప్రార్థనతో ఒక ఇరవై రోజు నుంచి ప్రార్థనలు ఉన్నాము దేవుడు తప్పక నడిపిస్తాడు ఆయన నమ్మదగిన వాడు ఎట్టి పరిస్థితుల్లో ఆయన అద్భుత రీతిగా నడిపిస్తాడు కార్యాలు జరుగుతాయి అనేకులు రక్షణ పొందుతారు అనేకులు స్వసత నొందుతారు అద్భుతాలు జరుగుతాయని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను అనుమానం తీసుకొచ్చే దయ్యాన్ని చేస్తాను బంధిస్తున్నాం కాబట్టి మీరు కూడా ప్రార్థించండి మీ రెగ్యులర్ ప్రార్థనలో ఎటువంటి సెలలో మేము వెళ్తున్నా అక్కడ మనుషులు వాటిని స్వీకరించాలా విష్ట శక్తులు పారిపోవడం అగ్ని గ్రహించు అగ్ని లాభ లాభ ఒప్పాల మేము ఎక్కడ అడుగు పెడతా అక్కడ దుష్ట శక్తులన్న పారిపోవాలా కాబట్టి ప్రవ్వే మహిమను ఉండాలా ఆయననే వీటినిగ్రహి వీటిని కాబట్టి మొదటిగా ప్రవచన గురించి మనం ఇక్కడ చూస్తున్నాము మొదటి కొరికి రాసిన ఒక విషయం నేను మీకు హెచ్చరించారు ఏంటంటే ప్రవచన వరము అంటే నీ భవిష్యత్తు గురించి చెప్పేది కాదు చాలామంది చెప్తారు ప్రదర్ నీ భవిష్యత్తు ఎట్లుంది బ్రదర్ సిస్టర్ నీ భవిష్యత్తు ఎట్లుంది అనేది అది కాదు ప్రవచనం అనేది కాబట్టి అది ఉంది కూడా నేను చాలా చెప్పిన అది కూడా ఉంటుంది మన ప్రవ్య పేదరితో మాట్లాడుతున్నాడు పేతృ నీ యవన కాలంలో నీ ఇష్టం వచ్చిన స్థలాలకు నువ్వు వెళ్ళినావు కానీ నీ వృధాప్యంలో నీకు ఇష్టం లేని స్థలాల్లో నువ్వు తీసుకొని పోబడతావు అంటాడు మన అది వ్యక్తిగతంగా ఒక మనిషి గురించి చెప్పిన ప్రవచనం కదా అది కూడా ఉంది కానీ కొత్త నిబంధన అంటే మన ప్రభుత్వాన్నిపై తిరిగి లేచి వెళ్ళిపోయాక అనుగ్రహించబడ్డ ఈ వరాలలో ముఖ్యంగా మనం ఏం చూస్తామంటే ప్రవచనము సంఘక్షేమం కొరకు ముఖ్యంగా సంఘక్షేమం కొరకు అది అనుగ్రహించబడినది ఇది ఒకటి మనం గ్రహించాల కాబట్టి అది సంఘక్షేమం కొరికి అంటే ప్రవచించినప్పుడు సంఘస్థులందరూ అది విని జాగ్రత్త పడతారు నాకు ఒక విషయం జ్ఞాపకం ఇది చాలా కాలం కిందట చాలా సంవత్సరాల కిందట ఇది దగ్గర దగ్గర ప్రవచనం విన్నా చర్చిలో ఈ సంవత్సరం నుంచి రకరకాల రోగాలు దోమల ద్వారా రాబోతున్నాయని మన ఫ్రెండ్స్ దోమల ద్వారా ఎన్ని చూస్తే మలేరియా ఫస్ట్ రోగం రెండవది ఫైలేరియా ఈ రెండు రోగాలు చాలా కాలం నుంచి మన దేశంలో దాని తర్వాత ఇప్పుడు మీకు తెలుసు డెంగు ఫీవర్ అని దాని తర్వాత ఇంకేదైనా ఉన్న రకరకాల ఫీవర్స్ అవి ఏం ఫీవర్స్ మనకు వెళ్ళదు మన మంకీపాక్స్ ఎట్లు వస్తుంది అవదు ఇంకా రకరకాల రోగాలు ఈ మూడు మటుకు డెంగు ఫీవర్ చికున్ కూడా మస్కిటో గరిస్తేనే వస్తుంది చికన్ గునియా ఫీవర్ దాని ఫైలేరియా సీసు మలేరియా నాలుగు రకాల రోగాలు కేవలము దోమలు వెళ్ళడం వల్ల వస్తున్నాయి నాకు తెలుసు చదువుకున్నవాడిని కాబట్టి నాకు తెలుసు అయితే ఈ ప్రవచనం కూడా విన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా ఆ ప్రవచనం విన్న రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దోమ లేకుండా నేను పండుకొని ఈ రోజు వరకు కూడా ఏమన్నా బయట పండుకుంటేనే దోమ ఉండవు అప్పుడు ఒడోమాస్ పూసుకొని పండుకుంటా కానీ ఇంట్లో ఈ రోజు కూడా దోమ లేకుండా పండుకొనే పండుకోండి అయితే ఆ ప్రవచనము చెప్పిన పాస్టర్కి వచ్చింది చికన్ అనేసి నేను హేళనా చేస్తలేను నేను అనేది ఏంటంటే ప్రవచనం విన్నవు నువ్వు మర్చిపోయినావు దాన్ని పాటించాలి అప్పుడు నీకు క్షేమం ఎట్లా చూడండి మొదటి కొరిత రాసిన అధ్యాయము పదవ వచనం నుంచి మరి ఒకరికి అద్భుత శక్తి మరి ప్రవచన వరము మరి ఒకరికి ఆత్మల దీవేచని మరి భాషలు మరి భాషల అర్ధం చెప్తూ శక్తియు దేవుడు అనుగ్రహిం దేవుడు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అంటే ఆల్రెడీ దేవుడు ఇచ్చేసిండు నీకు ఇవి అది అర్థం తీసుకోవడం నేను పొందుకున్నాను ప్రభావ థ్యాంక్ యూ లాడ్ అంటే నాకు కాబట్టి నేను దాన్ని బట్టి నీకు వదనం అర్పించుకుంటాను ప్రభా అంటాను థ్యాంక్ యూ అని చెప్తాను ఎందుకంటే అనుగ్రహించబడింది కాబట్టి కాబట్టి ఇవి అసలు ఆ రీతిగా నువ్వు వాటిని స్వీకరిస్తేనే నీకు అనుగ్రహించబడినట్టు లేకుంటే కాదన్నట్టు అది కాబట్టి పదవ వచనలు ఏం చేస్తున్నామంటే ప్రవచన వరము దాని తర్వాత నానవిధ భాషలు వాటి యొక్క అర్థం చెప్పు శక్తి కాబట్టి శక్తి ఎక్కడికి వస్తుంది పరుషాత్మ పొందుకుంటేనే వస్తుంది పరుషాత్మ పొందుకున్నప్పుడు ఈ వరాలు నీ జీవితంలో బయటికి వస్తాయి అప్పుడు సంఘానికి క్షేమం వస్తుంది వాటి విశేషంగా పౌలు మనకి జ్ఞాపకం చేస్తుంటాడు ముఖ్యంగా పదమూడవ అధ్యాయం చూడండి పదమూడవ భాష అధ్యాయంలో రెండవ వచనం ముఖ్యంగా మనం ఎక్కడ చూస్తున్నామంటే మొదటి కొరితలు రాసిన పత్రికలో పదమూడవ అధ్యాయంలో ఒకసారి చూస్తున్నాను నేను పదమూడవ అధ్యాయం జరగదు ఇవన్నీ అవసరమని చెప్తున్నాడు కానీ నేను రేపటి నాకు మరికొన్ని విషయాలు చూపిస్తే వీటికి సంబంధించిన ఏంటంటే పద్నాలుగవ అధ్యాయము చూస్తున్నానైతే కరెక్ట్ పద్నాలుగవ అధ్యాయం మొదటి కొరితలు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వర్షంలో ఏముందంటే భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలగజేసుకున్నాను నువ్వు కాబట్టి నీకు క్షేమము అభివృద్ధి కావాలంటే నువ్వు గంటలు గంటలు భాషలో మాట్లాడాలా స్ట్రైట్ ఆన్సర్ మీకంతే నీకు భాషల వరం ఉంటే గంటలు గంటలు భాషలో మాట్లాడుకుంటాడు రోజున ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం నిద్రపోయేంత ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు గంటలు గంటలు భాషలో మాట్లాడు నేను కొంతకాలం కింద కూడా చూపించిన ఒకసారి మీకు ఏ ఏదో రోజన్నా ఒక హాలిడే ఉంటే ఆ రోజు మీరు ఏం చేస్తారు సరే ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కని తలిపేసుకొని మోకాళ్ళ మీద ఉండి భాషలో స్టార్ట్ చేయి ఎంతసేపు మాట్లాడగలిగితే అంతసేపు భాషలో మాట్లాడుతుండు ఆలస్యపోతే కొద్దిసేపు రెస్ట్ తీసుకో మళ్ళా స్టార్ట్ చేయి అట్లా కొన్ని గంటలు చెయ్యి ఒక త్రీ అవర్స్కి ఏం జరుగుతుందో చెప్పు దాని తర్వాత ఇంకొక గంట తర్వాత ఏం జరుగుతుంది చెప్పు ఐదు గంటల తర్వాత ఏం జరుగుతుంది చెప్పు ఆరు గంటల తర్వాత ఏం జరుగుతుంది చెప్పు అట్లను ఏడు ఎనిమిది గంటల వరకు నాన్ స్టాప్ రోజంతా భాషలో మాట్లాడితే ఏం జరుగుతుందో వ్యక్తిగతంగా మీరే తెలుసుకొని ఒకరోజు సాక్షివాడి నేను చెప్పింది దాని గురించి ఏం జరుగుతుంది అన్నాడు మొత్తం పర్లకం దిగొస్తుంది నీ చుట్టూ భయపడిపోతాం మనం గంభీరమైన దేవుని యొక్క ప్రసన్నత దేవుని యొక్క సన్నిధి దిగొచ్చినప్పుడు మనం ఆశ్చర్యపోతాం భయంతో కాబట్టి భాషలతో మాట్లాడేవాడు తనకే క్షేమావృద్ధి కలిగజేసుకున్నాను గాని ప్రవచించేవాడు సంగమనకు క్షేమావృద్ధి కలగజేయను కాబట్టి ఇది ఒక కీ రెఫరెన్స్ గురించి నేను మీకు చెప్తున్నా ఏంటంటే ప్రవచించేవాడు సంఘ క్షేమం కొరకు ప్రవచిస్తున్నాడు సంఘంని అభివృద్ధి సంఘానికి క్షేమము సంఘానికి అభివృద్ధి సంఘానికి ఆదరణ మేము చెప్పండి ఈ వరం లేకపోతే మళ్ళీ ఆ సంఘంలో క్షేమం ఎట్లుంటుంది అభివృద్ధి ఎట్లుంటుంది క్షేమము అంటే ప్రొటెక్షన్ క్షేమం అంటే ప్రొటెక్షన్ ఈరోజు సంఘాలకి ప్రొటెక్షన్ లేదు తోడొచ్చి పడతాడు మీద తెలియదు ఎందుకు లేదు దానికి క్షేమం ఎందుకంటే ప్రవచన వరం లేదాడా దానికి అభివృద్ధి లేదు ఎందుకు అంటే ప్రవచన వరం లేదాడా యూనివర్సల్ చర్చ గురించి మనం మాట్లాడతాం ఒక చర్చ గురించి ఎప్పుడు మాట్లాడం కదా ప్రపంచాత్మకంగా ఉన్న చర్చల మాట్లాడతాం కాబట్టి ఇది విశేషమైన వరము ప్రవచన వరము దేవుడు సంఘానికి ఇస్తా కాబట్టి రెండవదిగా నానావిధ భాషలు ఇది బహు ప్రాముఖ్యమైంది ఇది లోకాతీతమైన భాషలు కానీ కావు ఓ రీతిగా ఒక దశలో రోగ భాషలే అది నేను నెక్స్ట్ మనం ఆరాధనలో పాల్గొన్నప్పుడు భాషల వరము ఎట్లా పుట్టింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అవన్నీ నేను చూపిస్తా ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ప్రపంచంలో మన దేశంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి ఇవన్నీ నేను చూపిస్తా మీకు ఎందుకు దేవుడు ఇన్ని రకాల భాషలు సృష్టించి మన ఈ లోకంలో ఒక భాష సరిపోదా భూమి మీద ఒకటే భాష సరిపోదా ఆయన ఆశ్చర్యకరమైన దేవుడు ఇన్ని వేల రకాల భాషలు ఎందుకు సృష్టించడు అన్ని రకాల భాషలలో దేవుణ్ణి స్థుతించాలా ఘనపరచాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది అది ఆ యొక్క తర్వాత దేవదూతలు మాట్లాడే భాష ఒకటి మనుషులు ఈ లోకంలో భాష ఒకటి ఎందుకంటే ఏ లోకానికి ఆ భాషనే పరలోకంలో రకరకాల భాషలు దేవుడు ఒక్కడుండే స్థలం ఒకటి దాని తర్వాత దూతలు ఉండే స్థలం ఇంకోటి శరూప్ కెరూపులు ఉండే స్థలం శరాపులు ఉండే స్థలం ఇంకొకటి దాని తర్వాత ఆ ఆత్మీయ దైవికమైన పురాతనమైన భక్తులు ఉండే స్థలాలు ఇంకొకటి వాళ్ళు మాట్లాడే భాషలు వేరే దూతలు మాట్లాడే భాషలు వేరే కెరుపులు మాట్లాడే భాషలు వేరే శరూపులు మాట్లాడే భాషలు వేరే దేవుడు మాట్లాడే భాష వేరే అందుకే దేవుడు ఈ లోకంలో మంత్రి మాట్లాడాడు ఆ రూపకంగా నీ మాట్లాడాడు ఒకసారి రెండు సార్లు ఆయన మాట్లాడే విధానాలు వేరేగా ఉంటాయి ఆయన మన కొరకు ఈ లోకంలో ఆయన ఉదయ ఆయన ఆయన తత్వాన్ని మర్చిపోడు మార్చుకోడైనా ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే గొప్ప దేవుడు కాబట్టి ఆయన మన కొరకు ఆయన కొరకు మనం మార్చుకోవాలి మన జీవితాలన్నీ కాబట్టి ఈ వరాలన్నీ జీవం గలవి పరిశుదాత్మ జీవింపజేస్తున్నాడు కాబట్టి వీటన్నిటినీ మనము బహు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించాలి ఎందుకంటే వాక్యం ఉంది కాబట్టి మనం ప్రిటరిస్లం కాదు ప్రిటరిస్ట్ అంటే ఇవన్నీ ఆగిపోయినాయి బ్రదర్ ఇవన్నీ అయిపోయినాయి బ్రదర్ ఇంకేం లేదు బ్రదర్ అని ప్రిటరిస్ట్ ఎంత డేంజరస్ బోధ అంటే ప్రిటరిజంలో దేశప్ర ఆల్రెడీ వచ్చేసింది బ్రదర్ రెండవ ప్రపంచ రెండవ రాకడ ఎప్పుడో అయిపోయింది బ్రదర్ అంటారు మళ్ళీ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ రెండవ రాకడ అయిపోతే వాళ్ళకి వాళ్ళు కాబట్టి మోసకరమైన బోధలు భిన్నమైన బోధలు బయలుదేర కల్పనా కథలు బోధలు బయలుదేరం తెలుసు కానీ మనం వాటిని ఖండిస్తాము అది స్వీకరించిన మనుషులను మటుకు ప్రేమిస్తాం మనం అయితే మొదటి కొంత రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు అధ్యాయాలలో ప్రవచనవరము చాలాసార్లు విశ్వీకరించబడింది ఎన్నోసార్లు జ్ఞాపకం చేయబడుతుంది కనీసం ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అన్నా ఉండొచ్చు బహుశా నేను అంటే ప్రవచనానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చింది కృతజ్ఞబన పుస్తకం అని నేను గ్రహిస్తున్నాను తర్వాత ప్రవచనం అనేది భవిష్యత్వాణి కాదు మీకేందో మీ భవిష్యత్తు గురించి చెప్పేది కానే కాదు ఈ విషయం మనం బాగా అర్థం ప్రవచనము బైబిల్లో చెప్పబడ్డ ప్రవచనాలు నెరవేరే వాటిని గ్రహించడానికి అనుగ్రహించబడింది ఉదాహరణకి యశయభక్తు ఉదాహరణకి యోవేలు యోగలు ప్రవచించండు అంత్య దినముల మీద అందరి మీద నా ఆత్మను కుమరిస్తాం సర్వ శరీరం మీద నా ఆత్మను అన్నాడు అది యోగలు ప్రవచించండి కానీ ఆయన కాలంలో ఆరంభం కాలేదు ఎందుకంటే అది అంత్య దినములు కాబట్టి అంత్య దినములు ఎప్పుడు ఆరంభమైనాయి అంటే బోధ దగ్గర ఆరంభమైంది అందరికు పేతురు దాన్ని చెప్తున్నాడు వాళ్ళందరూ పరిశోధన పనుకున్నప్పుడు ఏంది వీళ్ళు అంటే ఇది ఏంది అంటే ఇది యోవల ప్రవచం అని అంటే పేదూరు కాలంలో అంతే దినము ఆరంభమయ్యి మన కాలంలో ముగిస్తుంది కష్టం కదా టైం ఇట్లా ఆలోచించడం లాస్ట్ డేస్ అక్కడ స్టార్ట్ అయ్యి మన టైంకి ఎండ్ అవుతున్నాయి మనకు తెలుసు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలో మనం ఇది ఈ మధ్య విశేషంగా ధ్యానించినాం రెండు మూడు సంఘాలలో కూడా అది ఏంటంటే ప్రతి చర్చలో దేవుడు ఈ వరాలు అనుగ్రహిస్తున్నాడు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఏమనుందంటే ఆయన ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఏం జరిగిందన్న విషయాన్ని అక్కడ చూపిస్తున్నాడు అందుచేత ఆయన ఆరోహణమైన ఇప్పుడు చెరను మనుషులకు ఈవులను అంటే వరలను అనుగ్రహించి అనుగ్రహించేను అని చెప్పబడి ఉన్నది అది ఎప్పుడు చెప్పబడింది చెప్ప ఆరోహణమైన ఆరోణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగనని అర్థమిచ్చినది కదా దిగిన తానే సమస్తంను నింపునట్లు ఆకాశ మండలంలో అన్నిటికంటే మరీ పైకి ఇప్పుడు చెప్పండి ఎన్ని మండలాలు ఉన్నాయి ఆకాశ మండలము అన్నిటికంటే ఎన్ని ఆకాశ మండలంలో ఉన్నాయి ఏ చర్చలో చెప్పరు అవి ఎన్ని ఆకాశ నీకు తెలియదు నువ్వు ఏ ఆకాశ మండలం నీకు తెలుసా ఆకాశ అన్నిటికంటే అంటే మొత్తము ఏడు నెల నేను ఒకసారి రుజుపరిచిన మూడు మూడవ మండలం వరకు పౌలు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు నేను నాకు తెలుసు పలాన వ్యక్తి మూడవ ఆకాశానికి పోయి ఉండని అంటే మూడు తర్వాత ఇంకా నాలుగు ఉంటాయి మళ్ళీ నాలుగవ అంటే చివరిది ఏడవ ఆకాశం ఆకాశ మండలంలో అన్నిటికంటే మరీ పైకి ఆరుణమైన వాడై ఉన్నాడు అంటే హయ్యెస్ట్ మండలం అన్నట్టు అన్నిటికంటే ఉన్నతమైన ఆకాశ మండలంలో తండ్రితో పాటు ఉన్నాడు అన్నట్టు మన ప్రభు తండ్రి ఆ మండలంలో ఎవరిని పెట్టుకోలేదు ఎవరికి నివాసం లేదు అక్కడ నీకు నాకు తప్ప అంతగా మనల్ని ప్రేమించడు అందుకు దూతలకి మనం అంటే ఏంది నా మమ్మల్ని వదిలేసి ఈ మనిషి కొరకు మనుషుల కొరకు ఎందుకు ఈయన ఇట్లా ప్రాఖపడ ప్రాసపడుతున్నాడు మేము ఇన్ని సంవత్సరాలు యుగాలు యుగాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఆయన చూడలేకపోతున్నాము ఈ మనిషిని చూడడానికి ఆయన పోవడం ఏంది మనిషి ఆయనను చూస్తూ మంచి మాట్లాడుతుడమేంది ఒకరోజు నన్ను చూడాలా మాకు పర్మిషన్ ఇస్తలేడు కానీ మేము ఒకరోజు చూడాలా అని ఎదురు చూసి ఆయన పుట్టుక రోజు ఆ యొక్క ఆకాశ మండలంలో వాళ్ళందరూ స్థుతులు ఆర ఆరా అర్పించుకున్నారు అక్కడ వాక్యం లూకాసు వార్తలు చూస్తూ మనం దేవదూతలు అందరూ కొన్ని యుగాలు లక్షల సంవత్సరాలు ఎదురు చూస్తున్నారు ఈయన ఎవరు ఈ దేవుడు ఎందుకు మేము చూడలేకపోతున్నాం ఎప్పుడు చూడగలం మేము మిమ్మల్ని అని ఎదురు చూసి ఎదురు చూసి ఆయన పుట్టే టైంకి చూసి ఆశ్చర్యపోయినారు వాళ్ళు స్థుతించరు దేవుణ్ణి పూజించారు దేవదూతల ఆరాధన కూడా ఆయనకే చెల్లుననుంది వాక్యం కాబట్టి ఆయన అక్కడ ఏమంటుండంటే మనకి రకరకాల ఈవులను ఇచ్చిండని అక్కడ చెప్తున్నాడు పదకొండవ శయంలో తర్వాత మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని జ్ఞాన విషయంలోను ఏసు గురించిన జ్ఞాన విషయంలో మనము ఏకత్వం పొందాలని ఉంది సంపూర్ణం పురుషుల వరకు అట్లా ప్రయాసపడాలని ఉంది అనగా కృష్ణకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారం కావాలంట మనం ఏసు ఎట్లా ఉండో అట్లా తయారు మనం అట్లా ఏ దేవుడన కోరుకుండా ఈ లోకంలో ఎవ్వరు కోరుకోలేదు కదా నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటా కానీ నా సమానమైన సంపూర్ణత కొరకు ప్రయాసపడమని చెప్తున్నాడు నువ్వు ఎట్లా తయారు కావాలా ఏ స్ప్రోలాగా తయారు కావాలంటే నువ్వు ఎంతగా ప్రయాసపడాలా ఆయన ఇలాగ నియమించాను అట్లా తయారు కావడానికి ఏంది మొదటి పదమూడవ వచనం పరిశుద్ధులు సంపూర్ణమగున్నట్లు క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి చెందటకు పరిచర్య ధర్మం జరిగించటకును అంటే పరిచర్య అంటే యాజకత్వం ఆయన కొందరిని అపోస్త అపోస్తలలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని సువార్థికులు గాను కొందరిని కాపర్లు గాను కొందరిని ఉపదేశకులు గాను నియమించను దీన్ని ఇంగ్లీష్లో ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటారు కాబట్టి ఐదు రకముల పరిచర్యలు దేవుని కొరకు పరిచర్య ధర్మము ఐదు రకాలది అయితే ఆ కొందరిలో నువ్వు ఎక్కడున్నావు నువ్వు అపోస్తలుగా ఉన్నావా ప్రవక్తగా ఉన్నావా సువార్థికునిగా ఉన్నావా కాపరిగా ఉన్నావా ఉపదేశకంగా ఉన్నవా నీ రోల్ ఏందో నువ్వు ఎప్పుడన్నా గ్రహించినవా అని ప్రశ్నించినారు ఆ వాక్యాలు చెప్పిన రోజు ఏ చర్చిలో ప్రతి చర్చిలో ప్రతి చర్చిలో ఐదు రకాల గుంపులు ఉంటాయని చెప్తున్నాడు దేవుడు మళ్ళీ పాస్టర్ వయ్యండి నువ్వు ఎప్పుడన్నా ఈ ఐదు గుర్తించినవా నీ చర్చిలో ఎప్పుడన్నా వాడిని ప్రోత్సహించినవా గుర్తించి అసలు గుర్తించకపోతే ఎప్పుడు ప్రోత్సహిస్తావు నువ్వు అట్లా మోసపోయినావు పాస్టర్ వయండి సేవకులు వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకే రోల్ ఉందో నీకు తెలియదు నీ సంఘస్తులలో ఎటువంటి రోల్స్ ఇచ్చిండో దేవుడు నీకు తెలియదు ఎంత మోసపోయిన సంఘం నువ్వు ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటావు ఎప్పుడు వీటిని గ్రహించగలవు కొందరినీ ప్రవక్తలుగా నీ చర్చలో పెడితే నువ్వు వాడిని గుర్తే పట్టకపోతే నీ సంఘంకి ఎక్కడ క్షేమ అక్కడే తెలుస్తుంది నువ్వు ఎంత మెంటలో నువ్వు మనం కాదు మనం అందరినీ ప్రోత్సహిస్తాం మన గ్రూప్లో అందరితోని ప్రేరణలు చేపిస్తాము అందరితోని వాక్యాలు చెప్పిస్తాము అందరికి అవకాశం ఇస్తాము ప్రతి విషయంలో నీకు ఎటువంటి తలాంతుంటే అటువంటి తలాంతుని ప్రోత్సహిస్తూ ఉంటాం అవి ఆత్మీయమైన తలాంతులు కావచ్చు ఈ లోకాతీతమైన తలాంతులు కావచ్చు నీ పనితనం కానీ నీకున్న టాలెంట్స్ కానీ నీకున్న టెక్నాలజీ నాలెడ్జ్ కానీ ఏ తలాంతున్నా ఎంకరేజ్ చేస్తాం మనం ఎందుకంటే సంఘానికి క్షేమం అభివృద్ధి కలుగుతుంది నీ ద్వారా నేను అవన్నీ ఆకుటోని కాబట్టి ఈ ఈ వర్గీకరణలో చివరి వర్గీకరణ ప్రేరేపణ వారములు అంటారు ఇంకొక దశలో కొన్ని టెక్స్ట్ బుక్స్లలో ఓకల్ గిఫ్ట్స్ కూడా అంటారు ఓకల్ గిఫ్ట్స్ అంటే ఓకల్ అంటే నోట్ దాని వచ్చేది నోట్ల నుంచి వచ్చే గిఫ్ట్ ఇది ఓకల్ గిఫ్ట్ కాబట్టి స్వరవరములు అంటారు వాటిని లేకపోతే స్వరం స్వరవరములు నోట్ల నుంచి వచ్చే వారాలని స్వరవరములు అంటాం కాబట్టి ఇక్కడ ఏముందంటే మనం చూస్తాం మొట్టమొదటిసారిగా అపోస్ల కార్యము ఇరవై ఒకటవ క్రొత్త నిబంధన ప్రవచన ఆరంభం పేతురు కూడా ఆ రోజు ప్రవచించట్లు మనం చూడము అపోస్ల కార్యంలో మనం చూస్తాము ఆ రోజు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అంతే యోవేలు ప్రవచన జ్ఞాపకం చేస్తుంది కానీ పేతురు ప్రవచించినట్లు మనం చూడమాడ కానీ మొట్టమొదటిసారి అక్కడ అపోస్ల కార్యము ఇరవై అధ్యాయము తొమ్మిదో వచనంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు ఫిలిప్ అనే వ్యక్తి ఈ ఫిలిప్ ఎవరో తెలుసా మీకు నపుంసకునికి బాప జన్మించిన ఫిలిపిన ఎనిమిదవ వచ్చిన మరునాడు మేము బయల్దేరి కైసర్యకు వచ్చి ఏడిగురిలో ఒకడు సువార్థికునైన ఫిలిపు ఇంట ప్రవేశించి అతని యుద్ధ ఉంటిమి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి ఈ విషయం మీరు బాగా గ్రహించండి బ్రదర్ సిస్టర్స్ దేవుడు స్త్రీలకి కృత నిబంధన కాలంలో బహుగా ప్రాముఖ్యత ఇచ్చిండు ప్రాధాన్యత ఇచ్చిండు నువ్వు నేను కూడా అట్లనే చేయాలా ఎందుకంటే కొన్ని వేల సమాచారం నుంచి స్త్రీలని పక్కకు పెట్టేసింది సంఘం ఇస్రాయల్ మన యోధా మతం కూడా అంతే ఇస్లాం మతం హిందూ మతం ప్రతి మతాలు స్త్రీలని పక్కకు పెట్టేసిండ్రు కేవలం క్రైస్తవ మతం తప్ప ఏ మతము కూడా స్త్రీని ప్రోత్సహించలే అందుకు నేను క్రైస్తవత్వాన్ని నమ్ముతాను ఎందుకంటే ఇది సామాన్యమైన వాళ్ళకి ఏమంటాము అందరినీ ఐ ఒకే రీతిగా చూసే మతం అన్నట్టు ఈ బోధ అందరికీ సామాన్యమైన ప్రాధాన్యత ఇస్తుంది అన్నట్టు చిన్న ఒక పెద్దాన్ని కానే కాదు స్త్రీలకి ఎక్కువ మరీ విశేషంగా ప్రాధాన్యత ఇచ్చిందంటే మీరు బహుకాలంగా దుఃఖపడ్డవాళ్ళు మీరు బహుకాలంగా తృణీకరింపబడ్డవారు మీ ద్వారా సంఘం పోతా ఉంది మీ ద్వారా ప్రపంచాలు పోతా ఉన్నాయి మీ ద్వారా తరతరాలు మనుషులు పుడతా ఉన్నారు స్త్రీల ద్వారా మనుషులు పుడుతుంటే స్త్రీలను నువ్వు పక్కకు పెట్టి ఎంత తప్పు పనిచేసినావు యూధ మతమే కానీ ఇతర మతాలే కానీ అందుకు ఆ మతాలు తృణీకరింపబడ్డాయి దేవుని దృష్టిలో ఎందుకు క్రైస్తవ మతాన్ని దేవుడు ప్రోత్సహించిండే ఇక్కడ స్త్రీలకి ప్రాధాన్యత ఇస్తాం మనం నేను మీకు ఒకసారి చెప్పిన కూడా కాంట్రవర్షియల్ ఏంటంటే మన ప్రభుకి ఎంతమంది శిష్యులంటే పదమూడు అన్న నేను ఎందుకు అంటే మగ్ధులేని మరియా కూడా ఆయనతో ఆ తక్కిన పద మందితో సమానంగా సేవ చేసింది ఆయమే ఒక స్త్రీ తనకు కలిగిన శిష్యులలో ఒక స్త్రీ కూడా ఉంది అని నేను రుజుపరిచిన తర్వాత ఆమె వీళ్ళతో పాటు ఉండేది దూరంలో పండుకుండేది వీళ్ళకి పరిచర్య చేసేది సేవకులకు సేవకు రాలేమే అంత ప్రాధాన్యత ఎవరికి కనిపించింది నన్ను బైబుల్ అంతట్లో ఒక్కరికి కనిపించలే ఒక్కరి చూడలేదు మగ్ధనే మరియాకున్నంత ప్రాధాన్యత యేసు ప్రభు ఏ శిష్యులకి ఇచ్చినట్లు నేను చూడంను ఎందుకంటే ఆమె సంపూర్ణంగా సమర్పించుకుంది ప్రభు కొరకు పెళ్లి చేసుకోవాల్సిన స్త్రీ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి బాగా తిడతారు వీళ్ళని కానీ ఆమె మటుకు సమర్పించుకుంది లేదు నేను సేవన చేస్తానే అయితే ఈ పన్నెండు మంది మగవాళ్ళు పదమూడు మంది మగవాళ్ళు ఒక స్త్రీ వీళ్ళు మొత్తం పద్నాలుగు మంది ఏది ఆ తోటలో గెచ్చమనే తోటలో రాత్రి ఎట్లా సమయం గడిపారు అనేది నేను సాధారణంగా పబ్లిక్ చెప్పాను వాక్యము ఎంతగా కష్టపడింది ఆమె ఎంతగా ఎన్ని రాత్రులు నిద్రపోకపోయింది పాపం అనిపిస్తుంది నాకు ఆ స్త్రీ గురించి ఎందుకు నేను ఈరోజు కొంచెం ఎక్స్ట్రా చెప్తున్న వాక్యాలు ఎందుకు అంటే మన తండ్రి స్త్రీలకి బహు ప్రాధాన్యత ఇచ్చిండు ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలో వచనలు చూస్తున్నాము ఫిలిప్పు అనే సువార్తికుడికి నలుగురు కన్యకలు నరు కుమార్తెలు నరు వారు ప్రవచించువారు వారు ప్రవచించువారు అయితే నీకు ఈ విషయం నేను ఎన్నిసార్లు చెప్పిన యోసేపు కాలంలో యోసేపు ఎక్కడ ఉంటే ఆయన పక్కన ఉండటం కూడా కలొస్తుంది ఆయన ఎక్కడ ఎక్కడ పండుకుంటే ఆ ఇంట్లోకి కలలు వస్తాయి ఈ సీక్రెట్ అర్థం కాలేదు దేవుని విధానం అది ఎందుకంటే నేను చెప్పలేను మీకు అది ఎవడు ఎవడు మంచిగా దేవుని చేత ఆశ్రయింపబడ్డాడో వానితో పాటు సహవాసంలో ఉంటే నువ్వు కూడా ఆశీర్వద పడతావు ఆటోమేటిక్గా అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఉదాహరణ బహు ధనికుడు ఉన్నాడు అనుకో విశ్వాసి నువ్వు వాణి సహవాసంలో ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ధనికుని అవుతావు నేను గ్యారంటీ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ వాక్యం చెప్తుంది అది ఎవరికైతే రోగాలు ఉంటాయో సేవకులకి వాళ్ళతో పాటు తిరిగితే నీకు కూడా రోగాలు నేను చెప్పాను పబ్లిక్లా సహవాసం అంటే అదే అందుకే జాగ్రత్తగా సేవకులను ఎన్నుకోవాలా పరిచారకులను ఎన్నుకోవాలా నీకు నీ కొరకు పాఠాలను ఎన్నుకోవాలా మంచి బోధకులను ఎన్నుకున్నావు అనుకో నువ్వు విశ్వాసంలో ఫుల్లు అభివృద్ధి పొందుతావు అబద్ధ బోధకుని ఎన్నుకుంటే నువ్వు అవిశ్వాసం అయిపోతావు చివరికి ఎట్లా ఎదుర్కోవాలో నీ తెలియదు కాబట్టి మంచి సేవకులని మంచి బోధకులని మంచి సంఘాన్ని ఎన్నుకోవాలా కానీ అది కష్టము వెతుకొని భూతద్దంలో పెట్టి వెతకాల్సిందే ఆయన దొరకకపోవచ్చు అయితే ఈ కన్యకలు కుమార్తెలు ప్రవచించువారు అయితే వాళ్ళు ఉన్న స్థలంలో పదోవచనలు ఏమంటుందంటే మే మేము అనేక దినంలో అక్కడ ఉండగా ఎక్కడుండగా ఫిలిప్పు సువార్తికుడు తన కుమార్తెలు ఉన్న స్థలంలో ఉండగా అగబు ఒక ప్రవక్త యూద నుండి వచ్చాను అర్థమవుతుందా ఎందుకంటే అగబు యూదలో ఉంటే ఆయన ప్రవచనం రాదు అగబు అనే ప్రవక్త యూదాయలో ఉంటే అది రాదు ప్రవచనం ఆయన అక్కడి నుంచి బయటికి వస్తేనే కానీ రాదు ప్రవచనం కాబట్టి అతను ఫిలిపు ఉన్న ఆ పట్టణానికి వచ్చిండు అప్పుడు ప్రవచనం బయటకు వస్తుంది అతడు మా వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని ఎరుసలిలోని యూదులు ఈ నడికట్టు మనిషిని ఇలాగ బంధించి అన్య జనుల చేతికి అప్పగింతురని ఈ మాట అని విని అప్పుడు మేమును అక్కడి వారిని ఎరసలేంలకు వెళ్ళ వెళ్ళవద్దని అతని బతుమాలకుంటేవి కానీ పౌలు ఇది మీరు ఏడిచిన నా గుండె బదల్ని చేసే చేసేదేలా నేనైతే ప్రవీణ ఏసునామం నిమిత్తము ఎర్షలేంలో బంధింపటకు మాత్రమే కాక చనిపోటకు సిద్ధంగా ఉన్నానని చెప్పాను అయితే కొన్నిసార్లు ఇది కరెక్టా తప్ప పౌలు డెసిషన్ రాంగా అని నేను ధ్యానించినప్పుడు కొంచెం కష్టమే అనిపిస్తుంది అది రాంగే కదా ప్రభుగా మీరే ప్రవచనం ఇచ్చారు అగబు ద్వారా వెళ్ళొద్దని వెళ్తే నేను చనిపోతామన్నాడు మళ్ళీ పావులు ఎందుకు అంత కఠినంగా ఉన్నాడంటే ఎవరికి చెప్పాలంటే ఆయన తీర్మానించుకోండు నేను చనిపోవాలా ప్రభు కోరికైన అంటే కొందరుకుంటుంది సేవల పరిపక్వం చెందిన వాళ్ళు తెలుసా నేను సేవలను చనిపోవాలి ఎందుకంటే మా నయన అట్లనే అన్నట్టు ఎప్పుడు నేను సేవలనే చనిపోతాను రా అనేవాడు అట్లనే సేవలనే వాక్యం చెప్పిండు కరెక్ట్ ఫైవ్ ఫైవ్కి రా సాయంత్రము బెనిడిక్షన్ ఇచ్చిండు అక్కడనే చనిపోయి అట్లనే కూలిపోయిండు చర్చిలో అదొక ఆశ అదొక తపన సేవలో చనిపోవాలన్న తపన ఎందుకంటే ఈరోజు కూడా జ్ఞాపకం చేసుకుంటాంగా సేవకులు సేవలు చనిపోవడము జ్ఞాపకం చేసుకుంటాం చాలా మంది సేవకులు వృద్ధాప్యంలో రిటైర్ అయిపోయి ఇంటర్గా ఉంటారు లేకుంటే నాకు తెలిసే ఒక గొప్ప దైవజనుడు మాకు దూరపు బంధువు అయన బ్రదర్ భక్త సింగే ఆయనను మెచ్చుకుండేటోడు అంత మంచి సేవకుడైన బ్రదర్ భక్త సింగ్ ఆయన పేరు జీ జాన్ ఆ జీ జాన్ అనే గొప్ప దైవజన్యుడిని బ్రదర్ భక్త సింగే ఆయన వచ్చిండంటే బ్రదర్ భక్త వచ్చి ఆయనను హత్తుకుండేటోడు అంత మంచి ప్రాధాన్యత ఇచ్చిండు జీ జాన్కి మాకు దూరం చుట్టం అయితే ఆయన ఒకడే కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోతే కొడుకు కొడుకు పోయిండి అక్కడ అక్కడే చనిపోయిండు ఆయన అక్కడే సమాజ్ చేసేడు అయినది కానీ ఇక్కడ గొప్ప దేవచనడైనా ఇక్కడ బాగా సేవ చేసిండు సరే ఇక్కడెటో మన టాపిక్స్ అన్ని దూరంగా వెళ్ళిపోతా ఉన్నాయి దానికి ఒక స్టాప్ అంటూ పెట్టాలా కాబట్టి మనం ఈ విషయం అర్థం చేసుకోవాలా ఫిలిప్పు కుమార్తెలు ప్రవచించేవారు వారి స్థలానికి అగబు వస్తే అగబువు ప్రవచనల్సి వస్తుంది అంతే ప్రవక్తలందరూ జమ అయితే కాబట్టి ఈ వరము అన్నిటికంటే ప్రాధాన్యమైన వరం అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు అది నేను వీలైతే రేపటిదన్న మీకు బహు విశేషంగా చూపిస్తా కేబీపీఎం చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఎందుకంటే మన వాక్యాలన్నీ ప్రవశాలే కదా కొన్ని వందల రికార్డింగ్స్ ఇప్పుడు నడుస్తున్న ఈ వర్షపు నైన్ హండ్రెడ్ అండ్ ఇప్పుడు అంటే త్వరలో రికార్డింగ్స్ అయిపోతున్నాయి మనీ థౌసండ్ రికార్డింగ్స్ అయిపోతున్నాయి తల నేను చూసిన ఫస్ట్ హండ్రెడ్కి కొంతమంది ఉండే సెకండ్ హండ్రెడ్కి మరి కొంతమంది మయమైనరు థర్డ్ హండ్రెడ్కి మరి కొంతమంది అయినారు మళ్ళీ కొంతమంది వచ్చినారు ఫోర్త్ ఫోర్ హండ్రెడ్కి కొంతమంది మాయమైపోయారు పాత వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు ఫిఫ్త్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా పోతూ ఉంది సెవెన్ కొంతమంది మాయమైపోయారు అట్లా వస్త నేను మటుకు ఈ రోజు వరకు నన్ను మహా అంటే ఒక ఐదారు రికార్డింగ్స్లోనే నేను లేను పార్టిసిపేట్ చేయదు కానీ ప్రతిరోజు జాగ్రత్తగా నేను దీంట్లో పాలు ఉన్నా ఈ వర్షిప్ లో ఎంతగా సమస్యలు ఉన్నాయి కానీ ఒకసారి క్లాస్ లో ఉంటే నేను చేయలేకపోవచ్చు కానీ సాధారణంగా ఫ్రీ ఉంటే మటుకు కంపల్సరీ అటెండ్ అవుతున్నాను నేను ఇది అంటే నేను కూడా పాల్ తీసుకున్నదని నేను కాంప్రమైజ్ కాకుండా చూస్తా కనీసం ఒక థౌసండ్ డేస్ అని అటెండ్ కాగలను 365 సిక్స్టీ ఫైవ్ డేస్ తర్వాత ఫోర్ హండ్రెడ్ డేస్ ఫైవ్ హండ్రెడ్ డేస్ సిక్స్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ హండ్రెడ్ అట్లా పెరుగుతా నాకు కూడా ఆసక్తి దేవుడు ఎన్నెన్నో విషయాలు బయలుపరచాడు ఎంతమందితో ఆర వింటున్నాను నేర్చుకుంటున్నాను వాక్యంలో బలపడుతున్నాను ఎన్ని ఎన్ని సమస్యలు వాటిని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాను ఎందుకు ఆయన వాక్యం మనలో ఉంది కాబట్టి కాబట్టి అగబు ప్రవచించాలంటే ప్రవచించే స్థలానికి రావాలా ప్రవక్తలతో సహవాసంలో ఉండాలా ఏబిపీఎంలో కూడా అంతే ప్రవచించే వాడి సహవాసంలో నువ్వు ఉంటే నీకు కూడా అది ఆటోమేటిక్గా వస్తుంది ఎందుకు సమయలు సౌలిని అభిషేకించినప్పుడు అక్కడ ప్రవక్త శిష్యులు ఉన్నారు అందరూ ప్రవక్త శిష్యులు ప్రవచించడం సౌలు కూడా ప్రవచిస్తున్నారు ఎందుకు అది అదొక అదొక అంటురోగం అంటాం ఏమంటాం అని తెలదు రకమైన ఇన్ఫెక్షన్ లాగా భాషలు మాట్లాడుతుంటే ఒక పది మంది భాషలు మాట్లాడుతుంటే ఎంత తేడా ఉంటుందో అదే నువ్వు ఒక్క నువ్వు భాషలో మాట్లాడుకుంటే ఒక రకం ఉంటుంది పది మందితో పాటు కలిసి భాషను ఆరాధిస్తుంటే మరి ఒక రకంగా ఉంటుంది ప్రవచన వరం కూడా అంతే పది మంది ప్రవచ ఉంటే వాళ్ళ సమాసంలో నువ్వు ప్రవచిస్తా ఉంటే అవి దాని యొక్క దీర్ఘమైనది దాంట్లో ఉన్న విలువ బహు విశేషంగా ఉంటుంది నేను ఇక్కడికి ప్రవచన వరము బహు ప్రాముఖ్యమైంది దాని కొరకు ప్రయాసపడాలా బైబుల్లో ఉన్న ప్రవచనాలు నేర్చుకోవాలా అవి ఎప్పుడు నెరవేరుతున్నాయో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆసక్తితో ఆపేక్షించాల కురుకోరాలని ఆపేక్షించాలంటే కోరుకోవాల ప్రవ నాకు ఈ ప్రవణకు ఈ ప్రభాన్ని కోరుకోవాల ముసలైమే వృద్ధాప్యం ఆ విధరాలు న్యాయపతి నాకు తీర్పు తీర్చి తీర్పు తీర్చి తీర్పు తీర్చి జిడ్డుగా పట్టుకుంది ఇచ్చేంతవరకు విడిచిపెట్టలేదు నువ్వు కూడా ప్రయాసపడు పొందుకో అటువంటి కృపను ప్రభు నీకు అనుగ్రహించాలా పరుషుధర వండ్రి మీకు వదనాలనైనా కృప అయ్యడం మీకే స్తోత్రాలు వేసయ మీకే వదనాలనైనా ప్రతి విషయంలో మీకు అంగీకారం ఉండలాగా నడిపించి మహిమానందమాన్ని ప్రార్థిస్తున్నాం ఈ దినమంతా మీ శాంతం నడిపించండి కృపవరం ఆసక్తితో ఆకర్షించేలాగనా ముఖ్యంగా ప్రవచనవరం కాబట్టి ఫిలిప్ కుమార్తెలు ప్రవచిస్తున్నారు కాబట్టి అగబు ఆ ప్రాంతానికి రాగానే అతని ప్రవచనం బయటకు వచ్చింది ప్రభు మేమివన్నీ గ్రహించి ముందు పోలాగన సహాయపడమని స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపూర్ణడానికి వందాలిసయ్య గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజ్జీలు ఎక్కువలో నిలబెట్టుకున్నారు ప్రభ దీవారాత్రు మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభానికి ఎంతో వందాలిసయ్యా నాయనా ఈ క్షణం వరకు మేము సజీలు అది కేవలం మీ కృపనైనా ప్రభావ మీరు ఇచ్చిన ధన్యత ప్రవ నైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో అయినా మీ సన్నిధిలో అనేక పర్యాల నుంచి సమయం గడిపే భాగ్యాన్ని కృపను మీరు మాకు అందరికీ అనుగ్రించినారు నైనా వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలు ఇస్తాయా ఎన్నో విశేషాలు ప్రభ విశేషమైన నా తను మర్మాలను ప్రభావ మీ వాక్యాలను మాకు బయలుపరిచి మమ్మల్ని ఎంతగానో ప్రభా బలపరుస్తూ ఇంత కాలం వరకు మీరు నడిపించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వందాలేసయ్యా మరి విశేషంగా అనేక మంది విషయాలు మేము మాకు చూపిస్తున్నారు నైనా సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రవ మేము ఓ ప్ర మనుషులకు ప్రకటించాలా అనేకులను ప్రభా సంఘానికి క్షేమం వచ్చేలాగానే మేము వాటిని ప్రవచించాలా ప్రకటించాలా ప్రభావ అనేకులు ప్రభావ ఈ సత్యంలోకి మేము తరివిధి తీసుకొని రావాలా ప్రవ అనేకులకు ప్రభా ఈ సత్యాన్ని మేము ప్రకటించాలా సంఘాలకు ప్రభావ ఆ రీతిగా ప్రభ మేము చేయాలనే ప్రభావ మాకు ఇవన్నీ ప్రయాసంతో మీరు చూపిస్తున్నారు దాన్ని బట్టి నీకు ఎంతో వందాలిసయ్యా నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్న గొప్ప దేవ నీకెంతో అందాలిసయ్య మమ్మల్ని ఆ రీతిగా ప్రభావ మీరు ప్రభ మాకు ట్రైన్ చేస్తున్నారు నేను మీ సన్నిధులు మాకు ఆ రీతి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రభ ఆదరిస్తూ ప్రభా నడిపిస్తున్న విధానం సయ్యా వా కింద మీరు మాతో మాట్లాడినారు ప్రభావ ప్రవచన వరం ఉన్నవాడు ప్రభా సంఘక్షేమాభివృద్ధికి ప్రయాసపడుతున్నారు మరియు విశేషంగా ప్రవచన వరం ఆపేక్షించమన్నారు ప్రభా కాబట్టి నైనా ప్రవచన వరం మీరు మాకు అనుగ్రహించండి కృప వారంలో ప్రభ ఏ వారం ఉందో ప్రభ మీకు గ్రహించాలా ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వ సంపూర్ణంగా తెలుసుకోవాలా ప్రభావాయినా వాటిని సిరప్ చేసుకోవాలా ప్రభావ అభివృద్ధి పచ్చుకోవాలా ప్రభావా అన్నింటిని అనుగ్రహరించబడి ఉన్నవి అని వాక్యం చెప్తాం కాబట్టి వాటి అన్నిటి మీరు మాకు అనుగ్రీ అనుగ్రహరించడానికి ప్రభావ సంపూర్ణంగా మేము నమ్ముతున్నాం ప్రభావా గొప్ప దైవానికి ఎంతో వందాలు ఇచ్చినందుక నీకు ఎంతో వందాలు ఇస్తానికి సమస్త ఘనత మహిమ చెల్లిసినాం ఏమైనా మీరు మాతో మాట్లాడడానికి కానీ ఎంతో వందాలు చెప్పబడిన ప్రతి వాక్యాన్ని ప్రభావ మా హృదయాలు మేము వాక్యం ప్రకారం మేము జీవించాలా మరియు విశేషంగా ప్రార్థన జీవితంలో మేము భాషలు ప్రభావ వాటి విశేషంగా ప్రభ మేము ప్రార్థించాలా భాషల్లో ప్రభావ నైనా దినవంతా ప్రార్థించాలా ప్రవణ అతని కానీ మేము ఐకమైన విచారాలతో మేము కొట్టుకొని పోతున్నాం ప్రభావం క్షమించండి ప్రార్థన ప్రవణ అతన్ని ఆ రీతిగా మేము తరవిధ పొందాలా మాకు ఇచ్చిన వరం నైనా అర్థం చెప్పే వరం కోసం మేము ప్రయాసపడాలా అది ఎంతగా ప్రభావ మేము ప్రయాసపడితే అది క్షేమాభివృద్ధి అని మేము అన్నారు ప్రభావ ఏం క్షేమాభివృద్ధి తెలుసుకోవాలా ప్రభావ ఆ రీతి మేము ముందుకు పోవాలా అనేకులు వాటిని వివరించి చెప్పినప్పుడు ఆసక్తి రావాలా మీ చెంతకు రావాలా వాటిని ఆపేక్షించాలా అనేకులు ప్రభావ తెలుసుకోవాలా ప్రభావ కృప గురించి సంఘంలో ఎవరికి తెలియదు ఇలాంటి వారాలి కావాలని ఎందుకు ఇచ్చాను కూడా తెలియదు ప్రభావ కాబట్టి ఆ స్థితిలో ఉన్నారు మనుషులనైనా కాబట్టి ఇవన్నీ మాకు ఎందుకు చూపిస్తున్నారంటే మేము అనేకులు ఆ రీతిగా చేయాలని మీరు చూపిస్తున్నారు ప్రవ్వ కాబట్టి మేము ఆ రీతిగా ప్రభావ చేయాలా ప్రభావ అనేకులకు మేము చూపించాలా వాక్యాలు ఓ ప్రవ్వా ప్రోత్సహించాలా మనుషుల్ని అయినా అనేకులను ప్రభావ మేము ఎంతో శిష్యులుగా తయారు చేయాలా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలా అలాంటి సేవా జీతులకు మిమ్మల్ని అందరూ నడిపించమని ప్రాదిష్టమైన గొప్పదేవానికి ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాయినా గొప్పదేవాక్యంధ ప్రభావ మీరు మాతో మాట్లాడి మనల్ని ఎంతగానో బలపరిచని ఉజ్జీవింపజేసినందుకే నీకు వందాలి ప్రవ ైనా ఎంతో మంది ప్రభావ మీ బిడ్డలైనా సేవలోనే వాళ్ళ జీతాలు కొనసాగించుకున్నారు ప్రభావ గొప్ప దేవ నా తండ్రి సయ తీర్మానించుకున్నాడు అది మీ చిత్తం ఏమైందో తండ్రి మే దేవ మా జీవిత కూడా మేము సేవలోనే ప్రభావ మా కాలం ముగించాల ప్రభావ ఎక్కడ కూడా కాదు ప్రభావ నైనా ఎందుకంటే మీ సేవలో ఓ ప్రభావ నైనా మేము మా మా కాలు ముగిస్తారు ఎంతో గొప్ప ధన్యత ప్రవ్వ అపుస్తులు గాని ఎవరైనా ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు ఆ ఇతన ఉన్నారు ప్రవ్వా కాబట్టి ప్రభా అది మీ చిత్తం ప్రభా మేము మా చిత్తం కాదు నైనా కాబట్టి నన్ను ఏ రీతిగా తినే ప్రభావా మీ సేవలోనే మేము కొనసాగాల ప్రవ్వా ఆ రీతికి మమ్మల్ని నడిపించి బలపచ్చమని ప్రార్థిష్టం నైనా నీకు ఎంతో గొప్ప దేవ భయంకరమైన కాలు ఉంటున్నాం నైనా దేనిశ్వరు కూడా మేము భయపడకుండా విశ్వాసం అని కట్ట దాన్ని మా గురి మేము పరిగెత్తాల ప్రవ్వ గొప్ప దేవ ఎంతో భయంకరమైన కాలు ఉంటున్నాం సమయం ప్రభా సమీపించింది ప్రభావ మీరు అక్కడ బహు సమీప ఉంది మేము సిద్ధపడాలి ఇంకా అనేకులు సిద్ధపరచాలా ఎన్నో పనులు మీకు ఇచ్చిన వారు మాకు ఈ లోకంలో వాటి అన్నింటి మేము సంపూర్ణ నిర్వర్తించాలా మా పనులు త్వర త్వరగా ముగించగలనైనా మీ పనులు మేము నిమగ్నం కావాలా ముందుకు పోవాలా అనేకులు మీ చెంత అలాంటి సేవా చిత్రం మనందరూ నడిపించండి ఈ మధ్యకాల సమయంలోనైనా ఆరాధనలో పాల్గొన్న బ్రదర్స్ అందరూ మీరు ఆశ్రదించండి నూతనంగా అభిషేకించి బలపరచండి కుటుంబంలోనే ప్రతి అవసరాలకు తీర్చమని ప్రాదిష్టమైనా ఇంకెంతమైనంత రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు బలపరచండి స్థిరపరచని వాక్యంలో బలపచ్చమని ప్రార్థిష్టం ఏ ప్రవ నైనా ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖునైనా ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తుందిగా ప్రభావ మీ ఆత్మ చేతము నడిపించండి ప్రతి ఆటంకాలను కొట్టివేయమని ప్రార్థమైనా గొప్ప దేవ ఆశయాల ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడు ప్రవ్వ నైనా మీరే మా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి నైనా మీ సాయం కోరుకున్నామైనా మీరే నడిపించి బలపరచమని ప్రార్థిష్టమైన ప్రతి విషయంలోనైనా మీ సాయం మాకు అనుగ్రహించి నడిపించండి గొప్పదేవిశేషమైన అద్భుతాలు అక్కడ జరిగించండి సూచక్రియలు మహత్కర్యాలకు జరగా ఏసుక్రీస్త నామం ఘనపరచబడల ఆ నామం ప్రవా అనేకులు మోకరించి ప్రవా నమస్కరించాల ప్రవ అరీటుగాలంటే అద్భుతాలు జరిగించి మమ్మల్ని అందరూ మీ వాకులు మాలు పెట్టినైనా బోరలాగ్ మలు వాడుకోండి రక్షణ కార్యం జరిగించండి అద్భుతాలు జరిగించి మీ మాయమార్దం మిమ్మల్ని అందరు నడిపించి ఆ మూడు దినాల పరిచయం అంతట్లో మీరు విజయం దయచేసి సంతోష గానం తిరిగి వచ్చి నేను సన్నిధులను శుతించి గనపచ్చరాన్ని సహాయపడండి అంటే అద్భుతాలు ఆశేకాలు జరిగించమని ప్ర విశేషమైన కార్యాలు జరిగించండి అగ్ని అభిషేకంతో మేము నిండాల ప్రభ మీ మీకు అగ్ని మాలు మండల మీరు మాకు ఆ రీతివ తోడు నడిపించి అభిషేకించి నడిపించి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకోమని ప్రార్థిస్తున్నామని దినవంతం సాయకుల ప్రభు తిరిగి క్షేమంగా మా గృహాలు చేసి ప్రభ సాయంత్ర ఆరాధనలో ప్రభుతించి గణపచ్చల కృప దైత్యం సమస్త ఘనత మహిమ ప్రభాలు నీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ వాకిన్ మొక్కలు దగ్గర నీరు కట్టి ఫలించు దయచేయలేసి ప్రభా దేవా మీకు ఇంతలో ఎక్కి వెళ్ళిన వందన ప్రభా ప్రతి ఒక్క వారాన్ని మేము పొందుకొని మా జీవితంలో వాటిని అవలంబించుకుంటే దేవా మీ నావన్ని మహిమపరుస్తూ ఓ ప్రభా మీకు జీవితం గడపాల ప్రభా గంటలు గంటలు ప్రార్థనలు గడపాల అలాంటి జీవితం మాకు దయచేయండి ప్రభావం ఇంకా మీలో ఆసక్తి కలిగి మేము జీవించాలా దేవా మమ్మల్ని ముందుకు మా ఆశ్రయదుర్గా మీరే మా సహాయకుడు మీరే మేన్ ఆ మేన్ హలలియ సమేల్ బ్రదర్ ప్రార్థి ప్రార్థించు బ్రదర్ నువ్వు కూడా ఖచ్చితమైన తండ్రి ప్రజలైనా గొప్ప దేవుడా సర్వాధికారుడు దీవించి సాయం చాయ్ అని వేడుకుంటాం అదే మధ్య సమయం తండ్రి ప్రభ అన్న వాక్యం చెప్పింది దీవించి సాయం చేయ నీరు కట్టి ఫలించలాగా తండ్రిని తయారు చేయమని వేడుకుంటున్నాం మా దేవ గొప్ప దేవుడా ప్రభ మాకేం రాదు ప్రభ మని బయలుపరుస్తున్నాం అదేవా అన్న చేత నడిపించమని వేడుకుంటా అన్న ఆరోగ్యంగా ఉంచు వేడుకుంటున్నాం అదే మధ్య కూడి తండ్రి ప్రభ ప్రార్థన చేస్తున్న వాక్యం మీద దయచేయని వేడుకుంటున్నాం మాదేవా గొప్ప దేవుడా ఏ కిర ఏ పండాకుడు ఏసుక్రీస్తు మా తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభుణ యేసుక్రీస్ యొక్క కృపా సమాధ నడిపింపు మనందరికీ సదాకాలంతోక ఆ మెయిన్ అందరికీ ప్రజలు